సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ సాదర ఆహ్వానం మనం ఇంతవరకు ఈ క్రమంలో వ్యక్తిత్వ వికాసం నైపుణ్యాలు మృదు నైపుణ్యాలు అనేటటువంటి వాటి గురించి పునాదులు చెప్పుకున్నాం అవుట్లైన్స్ చెప్పుకున్నాం సాధారణంగా మొట్టమొదట అవసరమైనటువంటి ప్రాథమిక విజ్ఞానాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్ భావ వ్యక్తీకరణ దీని గురించి చెప్పుకుందాం భావ వ్యక్తీకరణ అంటే నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఇతరులకు చెప్పగలగటం ఇది మాట్లాడటం చేత అయిన చేస్తారు అని అనుకోవచ్చు కానీ కాదు నూటికి పది మంది లోపే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని నలుగురు ముందు నుంచుని మాట్లాడగలుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒకళ్ళతోటో నలుగురితోటో ఐదుగురితోటో ఉన్నప్పుడు మాట్లాడగలగటం అందరూ చేస్తారు కానీ ఒక ఫార్మాట్ రూపంలో ఫార్మల్ రూపంలో ఒక మీటింగ్ లాగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడమంటే ఒక నాలుగు వాక్యాలు కూడా మాట్లాడలేరు వాళ్ళ పరిచయం వాళ్ళు కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీనికి ఉదాహరణగా మీరు ఏ గ్రూప్నైనా తీసుకోండి మీ క్లాసులో పిల్లల్ని తీసుకోండి యాభై మంది పిల్లల్లో నలుగురు ఐదుగురు మాత్రమే మాట్లాడగలుగుతారు ఇంకా కొంచెం ఒత్తిడి చేస్తే ఇంకొక ఐదారుగురు మాట్లాడవచ్చు మిగతా వాళ్ళందరూ మాట్లాడటం వచ్చు కానీ అడ్రస్ చేస్తూ ఎదురుగా నుంచ మాట్లాడాలంటే భయం వాళ్ళు ఉన్నటువంటి సీట్లో నుంచి మాట్లాడటానికి కూడా కొంతమంది భయం ఉంటుంది ఎందువల్ల విడిగా మాట్లాడినప్పుడు హాస్టల్లో రూమ్లో ఉన్నప్పుడు క్లాస్ బయట ఉన్నప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడమంటే మాత్రం మాట్లాడలేరు దీనికి కారణం ఏంటంటే నేను మాట్లాడితే ఏమైనా తప్పులు దొరులుతూయేమో అప్పుడు అందరూ నవ్వుతారేమో అందుకని నేను మాట్లాడలేను అనేటటువంటి ముద్ర వాళ్ళ మనసు మీద పడి ఉన్నది ఇది అందరికీ ఉంటుంది కానీ నీకు బలమైనటువంటి తపన నేను మాట్లాడాలి మాట్లాడి తీరాలి నాకున్నటువంటి విజ్ఞానాన్ని ప్రదర్శించాలి నా అభిప్రాయాన్ని చెప్పాలి అని గట్టిగా ఒక తపన ఉండాలన్నమాట గాఢమైనటువంటి కోరిక అలా ఉంటే ఇది కూడా ఈ నైపుణ్యం కూడా నేర్చుకుంటే సాధించవచ్చు అని మనం కొన్ని ఉదాహరణలు చూస్తే తెలుస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళలో నేను ఒక నాకు మాట్లాడాలి అనే తపన ఉండేది కానీ అందరిలాగానే నాకు కూడా భయం ఉండేది మరి మొదటి దశల్లో అయితే నరాలు వణికిపోవటం కాళ్ళు చేతులు చెమటలు పట్టడం స్ట్రైట్గా నుంచో లేకపోవటం ఇది అందరికీ సహజంగా ఉంటుంది ఎవరైనా నాకు లేదు నేను అన అనర్ఘంగా వచ్చి మాట్లాడగలిగాను మొదటి నుంచి అంటే వాళ్ళు చెప్పేది అబద్ధమే ఆ స్థితి నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళినట్లుగా దీన్ని నేర్చుకోవచ్చు ఏ కోర్సులో కూడా వారం రోజుల్లో అయిపోద్ది మీకు పది రోజుల్లో అయిపోతుంది మీరు అనర్గళమైన పండితుల్లాగా మాట్లాడతారు అని చెప్తే అది నమ్మాల్సినటువంటిది కాదు అందుకని ఎట్లా మరి ఏంటంటే నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం ఏంటంటే నేను చేసే ఉద్యోగంలో స్కూల్స్కి వెళ్ళటానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ను కూడా విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయడానికి వెళ్ళేవాళ్ళం దీన్ని అవకాశంగా తీసుకొని ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో ఒకటో పిల్లల దగ్గర నుంచి శరీర పరిశుభ్రత ఎట్లా నేత్రాలు ఎలా చూసుకోవాలి చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి పాఠాలు ప్రాథమికమైనటువంటి అంశాలు వాళ్ళకి చెప్తూ ఆ పనిలో పనిగా నేను నుంచోని మాట్లాడకుండా కుర్చీలో కూర్చొని టీచర్ కూర్చొనే కుర్చీలో వీళ్ళని ప్రశ్నలు అడుగుతూ జవాబులు తెలుసుకుంటూ కొంచెం గాలి పీల్చుకోవడానికి వీలయ్యేదనమాట నేను తర్వాత ఏం చేయాలి ఏం చెప్పాలి అని ఆలోచించుకోవడానికి సమయం ఉండేది అంతే కాకుండా పిల్లలకు కూడా ఏక బిగిన ఒక ప్రసంగం పది నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్పేదానికంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది అని ప్రశ్నిస్తూ చర్మం చర్మం ఏంటి ఏం పనిచేస్తుంది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఒక్కొక్క ప్రశ్న అయ్యటం వాళ్ళ దగ్గర నుంచి జవాబు తీసుకోవటం ఆ జవాబుని నేను చెప్పదలుచుకున్నటువంటిది వివరించి చెప్పటం ఇలా ఒకటి రెండు మూడు ఎలిమెంటరీ సెక్షన్స్ ఐదో తరగతి వరకు కూడా ఒక్కొక్క స్టెప్ చెప్తూ వెళ్ళే కొంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం నాలుగు మెట్లు ఎక్కే నేను పర్వాలేదు అనేటటువంటి ధైర్యం వచ్చేది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా హై స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే మార్గం హై స్కూల్ పిల్లలు అంటే కాస్త ఉంటారు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయగలం క్లాసుని నేను నియంత్రించగలనా అదుపులో చేయగలనా అని భయం ఉండేది కానీ పాత అనుభవంతో మాట్లాడగలను నాకు విషయం తెలుసు నేను వాళ్ళకు చెప్పాల్సినటువంటిది ఇది కాబట్టి అక్కడ కూడా మొదట్లో తడబడ్డప్పటికీ చివరికి హైస్కూల్ స్థాయి అయిపోయింది ప్రతి సంవత్సరం నాతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది మిత్రులు ఉండేవాళ్ళు ఈ బృందం కలిసి ఒక నాలుగు ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని ప్రతి సంవత్సరం పరీక్ష చేయాలి మేము పిల్లల్ని చూడాలి ఎవరికైనా చర్మం మీద మచ్చలు ఇటువంటి ఉన్నాయా అని ఆ అవకాశాన్ని తీసుకొని మేము ఒక బృందంలాగా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నా మిత్రులు కూడా ఇలాగే పాఠాలు చెప్పటం నేర్చుకోవటం సాధ్యమైంది మాలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇవాళ బాగా చెప్పారు మీరు ఈ సంగతి కొడు చెప్తే బాగుండేది అని తర్వాత మా టీంలో చర్చించుకునేవాళ్ళం ఇలా హై స్కూల్ స్థాయి అయిపోయిన తర్వాత దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయిపోతాయి అప్పుడు మొట్టమొదటిసారిగా జూనియర్ కాలేజీకి వెళ్ళాలి అన్నప్పుడు భయం ఎందుకంటే ఒక లెవెల్ దాటిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అక్కడ ప్యాంట్లు వేసుకున్నటువంటి పిల్లలు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వింటారా లేదా అని నేను చెప్పగలను లేదా అని భయం ఉండేది దాన్ని కూడా అధిగమించి ఒకటి రెండు క్లాసులు అయ్యేసరికి దానికి కూడా పర్వాలేదు చెప్పగలము అనేటటువంటిది వచ్చింది ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని డిగ్రీ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో ఉంటుంది అది యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో పిల్లల్లో ఒక్కొక్క కాలేజీ నుంచి ఒక వంద మందిని తీసుకొని వంద మంది బాలురు వంద మంది బాలికలు ఇలా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగం కలిగించేలాగా చేస్తారు అంటే ఉన్నటువంటి వాళ్ళలో కాస్త చురుకైన పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఎంపిక చేసి వాళ్ళ చేత కొన్ని కార్యక్రమాలు చేయించుతాడు ఒక వారం రోజులు క్యాంప్ ఆ క్యాంప్లో వీళ్ళు ఉండి అక్కడ ఉన్నటువంటి గ్రామానికి ఏదైనా సరే చెట్లు నాటం మొన్న మొక్కలను బాగు చేయటం ఇటువంటి రోడ్లు సరిచేయటం ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆ సమాజం యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకోవటానికి వీలుగా ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఆ వాలంటీర్స్కి గెస్ట్ల చేత అతిథులను పిలిచి కొన్ని మంచి విషయాల మీద చెప్పించేవాళ్ళు సమాజానికి ఉపయోగపడేటటువంటిది యువకులకు ఉపయోగపడే అంశాల మీద ప్రసంగాలు ఏర్పాటు చేసేవాళ్ళు వాటికి మేము గెస్ట్లుగా వెళ్ళటం జరిగేది అప్పుడు ఈ గ్రూప్ వంద మంది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ వాళ్ళు కానీ అయి ఉంటారు వాళ్ళకు అవసరమైన విధంగా చెప్పాలంటే వాళ్ళని మోటివేట్ చేయటం ఎట్లా కలిగించేలాగా చేయటం వ్యక్తిత్వ వికాసం చెప్పుకుంటూ నైపుణ్యాలు పెంచడం ఎట్లా అనేటటువంటిది చెప్పటం జరిగింది ఇక ఆ తర్వాత డిగ్రీ కూడా ఒక అనుభవం వచ్చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అయినా సరే డిగ్రీ అయినా సరే ఒకటో తరగతి అయినా సరే మనుషులందరిలో కూడా నలుగురు ముందు వచ్చి మాట్లాడాలంటే భయం ఉంటుంది నాతో సహా కాబట్టి దీన్ని అధిగమించవచ్చు అనేది మేము స్వయంగా నేర్చుకున్నాం నేర్చుకొని ఇక అక్కడి నుంచి ఇది ఎవరికైనా చెప్పాలి చెప్తే వస్తుంది నాకే రాగా వీళ్ళకి ఎందుకు రాదు అని చెప్పి ఆ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా విద్యార్థులకి తమలో ఉన్నటువంటి పిరికితనాన్ని పోగొట్టడం ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పడం దానికి వచ్చేటటువంటి అవరోధాలని అధిగమించడం అనేది కూడా నేర్పుతూ ఒక మంచి ఆదర్శం ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం ప్రకారం పనిచేయాలి అని చెప్తూ అదే సందర్భంలో భావ వ్యక్తీకరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది అని దాన్ని కూడా నేర్పటం జరిగింది అప్పుడు కాబట్టి పిల్లవాడు కానీ వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా మాట్లాడాలంటే భయం ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టవచ్చు ఎట్లా పోగొట్టవచ్చు అంటే ప్రాక్టికల్గా సాధన ఎక్సర్సైజ్ చేయించాలి పాఠం చెప్తూ వాళ్ళకి నేర్పాలి ఒక గంటసేపు లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు ఒక నిమిషం చెప్పు మీరు రండి ఇక్కడికి రండి మాట్లాడండి అని చెప్తూ మొదలుపెట్టి దీనికి సొంత ప్రణాళికను రచించుకున్నాం తయారు చేసుకున్నాం క్లాసులోకి వెళ్ళగానే ముందు నన్ను పరిచయం చేసుకొని అడ్రస్సింగ్ చేయటం చాలా మొట్టమొదట నేర్పుతాం ప్రియమైన విద్యార్థులరా ఈరోజు పాఠం వ్యక్తిత్వ వికాసం మీద ఉంటుంది అని మొదలుపెట్టి దా అదంటే ఏంటి ఎందుకు అవసరం ఇట్లా చెప్పేసి నేను ఇవాళ మీ పాఠశాలకు ఎందుకు వచ్చాం మా ఉద్దేశం ఏంటి అని చెప్పి ముగించేవాళ్ళం వాళ్ళకి ఇట్లాగే మొదలుపెట్టి పిల్లల్ని ఎవరినైనా సరే మీలో ఎవరైనా ఒకళ్ళు కావాలి సహాయ వాలంటీర్గా ఇక్కడికి రావడానికి స్వచ్ఛంద కార్యకర్తగా ఎవరు వస్తారు అంటే ఎవరు చేయత్తరు అప్పుడు నేనే వాళ్ళలో ఉన్నటువంటి ఒక పిల్లల్లో బాగా బిడియపడుతూ ఉన్నటువంటిది సిగ్గుపడి తల వాళ్ళు ఆ ముఖాలు చూస్తూ ఉంటే ఎవరు బిడియంతో ఉన్నారు భయంతో ఉన్నారు అనేది అర్థమైపోతుంది అట్లా ాగా బిడియంగా ఉన్నటువంటి వాళ్ళని ఒకళ్ళని బహుశా వీళ్ళు లాస్ట్ బెంచ్ల్లో కూర్చుని పిల్లలై ఉంటారు వాళ్ళని పిలిచి మీరు రెండమ్మా ఇట్లా అని చెప్పి భయంతో వస్తారు ఏంటో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు నన్ను పిలుస్తున్నాడో తెలియదు ఆ భయంతో అసలే భయం ఇక అత్యంత గరిష్ట స్థాయికి భయం వచ్చిన తర్వాత వస్తారు అమ్మ ఇప్పుడు ఎవరు నీ పేరేంటి నిన్ను నువ్వు పరిచయం చేసుకో అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది ఏం పర్వాలేదమ్మా నీ పేరేంటి నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు మీదే ఊరు ఈ వివరాలు చెప్పు చాలు అంటే సాహసం చేసి మొదలుపెట్టేవాళ్ళు అయితే సంబోధన అనేటటువంటిది అలవాటు అవ్వదు అప్పుడు నేను చెప్పి నువ్వెవరికి చెప్తున్నావు ప్రేయమైనటువంటి విద్యార్థులు చెప్తున్నావు ప్రియమైన సోదరులరా సోదరిమణులరా అందరికీ నమస్కారం నేను నా పేరు కమల మది ఈ ఊరు నేను ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాను నమస్కారం అంతే ఇది సక్సెస్ఫుల్గా చెప్పిస్తాం పక్కనుండే మాట తర్వాత రైట్ రైట్ గుడ్ రైట్ చాలు అని చెప్పి ఆ అమ్మాయి చేయలే చేయనటువంటి వాటిని ముందు సంబోధన చెప్పాలి గౌరవ నీయులైన ఉపాధ్యాయులకు ప్రేమైన మిత్రులకు తోటి విద్యార్థులకు అని చెప్పి చివరిలో అందరికీ నమస్కారం అని చెప్పాలి ఇక్కడ అంటే ఈ క్లాసులు ఒక్క అమ్మాయికి చెప్తుంటే యాభై మందికి కూడా వింటారు ఇది ఓ ఇదేనా ఇంత సులభమా ఒక ఆర్డర్ ఉందా ఒక క్రమ పద్ధతి ఉన్నదా ఉత్తరం రాసేటప్పుడు రాసినట్లుగా ప్రియమైన అన్నయ్యకు నేను క్షేమంగా ఉన్నాను అని ఆ కారణాలు రాయదలుచుకున్నటువంటి రెండు మూడు పారాగ్రాఫ్లు రాసి చివరిలో ఇట్లు నీ చెల్లెలు అని రాస్తాం కదా అట్లాగే అదే పద్ధతిని పాటించి చెప్ప అని చెప్పి వెరీ గుడ్ వెళ్ళి కూర్చోమ్మా ఇప్పుడు ఈ అమ్మాయి బాగా చెప్పింది తను తాను పరిచయం చేసుకుంది మరి అప్పుడు మనం ఏం చేయాలి అని క్లూ ఇస్తాను నేను వాళ్ళందరూ ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకుంటారు ఎవరైనా ఓ పని బాగా చేశారు అప్పుడు మనం ఏం చేయాలి అభినందించాలి ఎట్లా అనగానే అప్పటికి వాళ్ళకి అర్థమైపోద్ది చప్పట్లు కొడతారు వెరీ గుడ్ బాగా చెప్పావు మనవు కూర్చోవు అని చెప్పి మనం చెప్పదలుచుకున్న పాఠం ఇవన్నీ వ్యక్తి వ్యక్తి వికాసం గురించి అవి చెప్తూ మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ పిలిచి అమ్మా ఇందాక నువ్వు పరిచయం చేసుకున్నావు ఇప్పుడు మన ఎదురుగా పైన ఏదో ఒక వస్తువు ఉంది అదేంటి తిరుగుతూ ఉంది అదేంటి దాన్ని గురించి చెప్పాలి ఆ అమ్మాయి చూసి ఫ్యాన్ అండి అది రైట్ గుడ్ బాగుంది ఇప్పుడు దాన్ని గురించి చెప్పాలి ఎట్లా అది ఫ్యాను ఫ్యాన్ అంటే ఎందుకు పనిచేస్తుంది దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అది సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి అయిపోయింది సెలవు ఏదైనా ఇది ఏమిటి ఎందుకు ఎలా ఈ ప్రశ్నలకు వచ్చేటటువంటి జవాబులే ప్రసంగం ఇది ఒక క్రమంలో పెడతాము అని చెప్తే క్లాస్ మొత్తానికి కూడా ఒక స్టెప్ సెకండ్ స్టెప్ తీసుకెళ్ళాం రైట్ సరేనమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు మొత్తం ఫ్యాన్ గురించి చెప్పు అని ఆ మళ్ళీ చెప్పిస్తాం చెప్తే మొదట్లాగా తడబాటు తగ్గుద్ది కొంచెం ఉంటుంది అలా చెప్పగలిగింది అప్పుడు గుడ్ వెరీ గుడ్ బాగుంది అని చెప్పి ప్రోత్సహిస్తూ ఇట్లా చేయటం వల్ల ఇంతకు ముందు తడబడి వణికిపోయి అన్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఎలా బాగా చెప్పగలుగుతుంది నేనేం మ్యాజిక్ చేయలేదు ఇంద్రజాలం ఏం చేయలేదు మరి చెప్పగలుగుతుంది ఆమెని ప్రోత్సహించాను ఉత్సాహపరిచాను ఆమెలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చాం ఒక బల్బ్ వంటింట్లో ఉందనుకోండి దాని పొగ తగిలి మడ్డి కొట్టుకొని కాంతి రాదు ఉండ రావాల్సినంత కాంతి రాదు దాన్ని ఒకసారి తీసి కడిగేసి తుడిచేసి పెట్టేస్తే చాలా కాంతి వస్తుంది అలాగే ఒరిజినల్గా శక్తి ఉంది అందరం మాట్లాడగలం కానీ మాట్లాడితే తప్పులు పోతాయేమోనని భయం దాన్ని మనం శుభ్రం చేయొచ్చు అది మనకై మనం ఆపాదించుకున్నదే మనం పూసుకున్నటువంటిదే అసక్త అనేటటువంటి పిరికితనం మనలో సంవత్సరాల తరబడిగా ఉన్నది అది తగ్గుద్ది అనేటటువంటిది చెప్పి ఒక క్లాస్లో కొంచెం ఒక లెవెల్ని పైకి తీసుకొచ్చేసి మీలో ఎవరు పాటలు పాడగలరా రండి పాడండి అంటే ముందు పరిచయం ప్రియమైన సోదరులరా నేను ఈరోజు హరిశ్చంద్ర నాటకంలో పద్యం ఒకటి పాడతాను అని చెప్పి పాడతాడు సెలవు అని చెప్తాడు ఈ ఫార్మాలిటీస్ కనుక తెలుసుకుంటే ఈజీ అవుతుంది ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఒక క్లాస్లోనే అర్థం చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంకొకళ్ళు మాట్లాడుతుంటే అతనిలో లోపాలు తెలుస్తూ ఇట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడు ఇతను ఎవరిని సంబోధించకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోయాడు ఇది తప్పు కదా అని గ్రహించగలుగుతారు మంచి ప్రసంగం అంటే ఏంటి ఎలా ఉండాలి అనేటటువంటి నాలెడ్జ్ వాళ్ళకి వచ్చేస్తుంది తర్వాత ఇది ఒక అనుభవం సంపాదించి మేము చెప్పదలుచుకున్నటువంటిది ఒక పద్ధతి ఈ ఫార్మాట్లో చెప్పుదాం అని ఒక పద్ధతిని డెవలప్ చేసుకొని కొన్ని సంవత్సరాల్లో ఇక ఒక కోర్సులాగా సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఒక గంటసేపు చెప్పి వాళ్ళకి వచ్చేస్తే అది కంటిన్యూగా అవ్వదు కాబట్టి ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది అందుకని ఈ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇటువంటి సేవా సంస్థల ద్వారా యూత్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి ఒక వారం రోజుల పాటు రోజు ఒక గంట గంటన్నర క్లాస్ పెట్టడం దానివల్ల కొనసాగింపు చేయటం వల్ల రిజల్ట్ బాగా ఉంటుందని తెలుసుకున్నాము దీనికి కూడా ఒక ఇలా సర్వీస్ ఆర్గనైజేషన్స్ సేవా సంస్థలు లయన్స్ రోటరీ రోటరాక్ట్ ఇటువంటి సంస్థల ద్వారా యువకులకు శిక్షణ ఇవ్వటం జరిగింది వాటి వల్ల ఒక వారం రోజులు పది రోజులు క్లాసులు చెప్తే ఫలితాలు బాగా ఉండేవి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ వీలైనప్పుడు పెట్టుకుంటూ ఫాలోఅప్ చేయటం ఇది మంచి ఫలితాలను ఇచ్చేది ఆ తర్వాత ఇంతకంటే అడ్వాన్స్డ్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి అనే ఆలోచించి వేరే గ్రూప్స్కి వెళ్ళాము అంతేకాకుండా అనేక రకమైనటువంటి గ్రూప్స్ని బృందాలని నేను డీల్ చేయటం జరిగింది వాళ్ళకు శిక్షణ ఇవ్వటం జరిగింది మామూలుగా భయపడేటటువంటి వాళ్ళు కూడా మాట్లాడటం సాధ్యం అనేటటువంటిది ప్రత్యక్షంగా వాళ్ళకి చూపించగలిగాము అవన్నీ ఆ గ్రూప్స్ ఏమిటి అనుభవాలు ఏంటి అనేటటువంటిది మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం సెలవు